స్తోత్రం ప్రభావ చిరా గొప్ప దేవ సర్వశక్తి మంత జీవం గల తండ్రి జీవాధిపతి నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవటం అయినా గొప్ప దేవ తండ్రి మహిమాస్తూపకు దేవ కృపాసత్య సంప్రూడ జీవం తండ్రి నీకు వన్నా ప్రభావ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించినైనా మమ్మల్ని ఎంతగానో బలపచ్చి మమ్మల్ని సజ్జలుగా నిలబెట్టుకున్న ప్రభావ మమ్మల్ని ఎంతనూ ప్రేమించినైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడిన దేవ పరిశుద్ధులకు తండ్రి నీకు వందాలేసయ్య నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటామైనా సమస్త ఘనత మహిమా ప్రభావంలో మహాతేజస్సు మహేశ్వరం యుగ యుగములు నీకే కాలుగును గాక హలలుయ నా దేవ నా ప్రభావ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీకు సన్నిధికి వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడమే ప్రాధిష్టమైన నా దేవ మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రించినైనా మీ వాక్యంలోని సత్యం మీ గ్రహించలాగా మా ఆత్మీనే తలింపండి ప్రభావ మా అంతరంగా మీరు బలపరచండి ప్రభ నాయన మమ్మల్ని ఇంకా సంపూర్ణతలు మీరు నడిపించండి ప్రభ నా దేవ మీకు పరలోకపు జ్ఞానం చేత నింపను ప్రవ మీకు సత్యాన్ని మేము మా జీతాలు అవలంబించుకోవాల ప్రభావ అనేకులు వాటిని అనుభవపూర్వకంగా ప్రకటించాలా మెలికి సదిక క్రమంలో మేము చేరినవారం నిరంతరం యాజకులుగా ఉండాలా ఇంకా మైమపర్చి బిడలుగా ఉండాలా అలా యాజికత్వంలోకి ప్రభావ అనేకులు మేము తీసుకొని రావాలా ప్రతి ఒక్కరు రావాల ప్రభ అలాంటి సేవా చిత్రులకు ప్రతి బిడ్డ నడిపించడానికి నా దేవన ప్రభావ మీరు అక్కడ తొలిగింది ప్రభావ మేము సిద్ధపడాల ప్రభావ అనేకులు మేము సిద్ధపరచాలా సమయం చాలా తక్కువగా ఉంది నేను మేము గ్రహించగలగల ప్రభావ అనేకులు వాటిని చూపించాలా ఓ దే వాటిని మేము ప్రకటించాలా ప్రేమతోనైనా అలాంటి అభిషేకం మాకు అనిగిరించి నా దేవ నా ప్రభావ రానబడి మీరు త్వరగా నడిపించండి నా తన ఇస్తు ప్రభా ఇక సంవత్సర కాలం అంతట్లో ప్రభావ మీరు మాకు సహాయకులున్నారు ఎన్నో విషయాలు బయలుపరిచినారు నాయన నా తన ఎన్నో విషయాల ప్రభావ మీరు మాతో మాట్లాడడం ప్రభావ పత్తి ప్రభావం జాగ్రత్తగా మేము పాటించేలాగా మీరు సహాయపడండి నా దేవ ఎన్నో విషయాల ప్రభావిరు మాకు కనీ వినివి ఎదిగిన రీతిగా ప్రభావ మీరు మాకు బయలుపరిచినారు ప్రభావ నీకు వందలు కృతజ్ఞతలు అర్పించుకున్నాం ప్రభావ ఇంకా మా కొరకు దాచబడినాక రహస్యాలు మర్మాలు మేము నా తన్ని పరిశోధించాలా ప్రతి ఒక్కరు మేము తెలుసుకోవాలా ప్రభావ మీ వాక్యం నుంచి ఒక జ్ఞానాన్ని మాకు అనుగరించండి మీ దైవికమైన జ్ఞానంలో మేము అభివృద్ధి పొందాలా అంచల అంచలుగా రెండు సేవాజీతం మమ్మల్ని మీరే ఆధిపత్య నుంచి నడిపించండి మీకు పరిశుధాత్మ తమందరినీ నడిపించి ఈ నామాన్ని మైమి తెచ్చుకోమని రానబీడ త్వరగా మీరు నడిపించమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించిన నామ తండ్రి ఆమె నీ ప్రేమై నాకు చాలు నీ తోడు నాకుంటే చాలు నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా నీ ప్రేమై నాకు చాలు ఏ సయ్యా Isaiah Isaiah Isaiah Isaiah Isaiah Isaiah ఏ సయ్యా ఏ సయ్యా నీ ప్రేమతోను నీ వాకుతోను నిత్యమునను నింపుమయ్యా నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యమునను కాపాడుమయ్యా నీ సేవలో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో నిత్యమునను నడిపించుమయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ నులేకన జీవించలేను నీరాక కైవేచున్నా నివులేని నన్ను ఊహించలెను నాలో నివసించు మన్నా ఊహలో రూపమే నా ద్యా సో నిధ్యాన మే నిపులోచనయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏ సయ్యా నీ ప్రేమై నాకు చాలు నీ తోడు నాకుంట చాలు నా జీవితాన ఒంటరి పయ నానా నీ నీడలో నన్ను నడిపించుమా నీ ప్రేమై నాకు చాలు Isaiya, Isaiya, Isaiya, Isaiya, Isaiya, Isaiya, Alleluia. Thank you. Prada Jaisan Bharat. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలైనా ఏసయ మీరు గడిచిన కాలమంతా అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా ఈ యొక్క మధ్యాహ్న కాలం మిమ్మల్ని ధ్యానించేలాగా మిమ్మల్ని సిద్ధించి మీరు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందాలైనా ప్రార్థనలు తన మళ్ళీ పాల్పొందే యోగ్యతను తెచ్చిన ఎంతోమందికి ఇది అవకాశం లేదు ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకు ఆశని ప్రభ ఆశని పుట్టించే మీరే ఆశని తీర్చే కూడా మీరే మళ్ళీ అటువంటి ఆశని మీరు మాకు అనుగ్రహించేది మీకు ఎంతో వదనాలు అనేక మంది అనేకమైన పనులు తలసిపోతుండగానైనా మాకు మటుకు మీరు మీ యొక్క తన మళ్ళీ నూతనమైన ఆ యొక్క మన్నాను అనుగ్రహించినందుకు మీకు ఎంతో పొందనాలు అందులో మేము ఎంతగానో ఆనందిస్తున్నాంనైనా ఎంతగానో మీకే కృతజ్ఞతలనైనా ఎందుకంటే మీరు ప్రభు ప్రతి విషయాన్ని మరుగు చేయడం మీ మహిమకు మీ కానీ వాటిని బయటికి తీసుకొని రావడము రాజులకు ఘనత అన్నారు ప్రభు కాబట్టి మీరు మాకు మీ అందు మమ్మల్ని రాజులుగా తయారు చేసుకొని ప్రతి సత్యని బయటికి తీసుకొచ్చి వాటిని నేర్చుకొని అనేట్లో ప్రకటించి ఘనత మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో బదనాలైనా ఇది ఎక్కువ మందికి దొరకలేదు ప్రభు ఈ లోకంలో బహు బహు చిన్న గొప్పకి మీరు ఇచ్చేది యోగ్యత అందులో మమ్మల్ని నేర్చు పరుపరచుకుంది మీకెంతో మీకు ఎంతో కృతజ్ఞతలు తండ్రి ఇప్పుడు మా తను మాట్లాడండి మా జీవితాలు చేయండి ప్రతి చోట మీ కొరకు సాక్షుకోమని ఏ సుఖరిస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ సో మనం మిల్కీ క్రమానికి సంబంధించిన విషయాలు ధ్యానించినాము ఈ రోజు మెల్కీ సెదక్ ఆయన మన ప్రభు ఏసు ప్రభుకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ ఆది కాండము పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం మొట్టమొదటిసారి మెల్కీ గురించి దాని కీర్తన గ్రంథము నూట పదవ చూసినాము చివరిగా హెబిల్ రాష్ట్రపత్రిగా ఐదు ఆరు ఏడులు చూస్తాం అయితే రెండు రోజుల క్రితం మనం చూసిన విధానంగా ఆది కాండము అధ్యాయంలో అక్కడ ఏం జరిగిందని మనం చూస్తున్నాం మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఎక్కడ జరిగిందంటే ఇక్కడ జరిగింది ఏ పుస్తకాలలో ఉండదు ఇది పుస్తకాలు నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీన్ లో జరిగింది మొట్టమొదటి ప్రపంచ యుద్ధం అని చెప్తా ఉంటారు కానీ మనం ఇక్కడ చూస్తున్నాం మొట్టమొదటి ప్రపంచ యుద్ధం ఇక్కడ తొమ్మిది రాజులు మొదటి నాలుగు గుంపులు నాలుగు రాజుల గుంపులు దాని తర్వాత ఐదు రాజుల గుంపులు ఇవి కలుసుకున్న యుద్ధంలో అని అయితే అక్కడ ఏం జరిగిందని మనం చూసినాం పొరపాటును ఏం చేసినారు అబ్రాము అబ్రామ్ తో పాటు అంతకాలం జీవించిన లోతుని వాళ్ళు పట్టుకొని పోయినారు ఆ యుద్ధంలో గెలిచి వాళ్ళు ఏం చేశారు సుధమ రాజును ఓడగొట్టిండ్రు సుధమ గుమర ఆ యొక్క నాలుగు రాజులను అదొకసారి సరి చూపిస్తాను మీకు చూడండి ఎనిమిదవ వస్తుంది అప్పుడు సదమ రాజును గుమర రాజును అద్మా రాజును సెబోయము రాజును సోయారను బెల ఐదు మంది రాజులు ఐదు దేశాలు బయలుదేరి సిద్ధిము వారితో యుద్ధం వచ్చారు యువరాళ్ళు తొమ్మిదో వర్షంలో అనగా ఏలాము రాజైన కదుర్ల మీరు గోయిల రాజైన షీనారు రాజైన అమ్రపేలు ఎల్సారు రాజైన అర్యోకు అను నలుగురుతో ఆ ఐదుగురు రాజులు యుద్ధం చేసేది ఆశ్చర్యం ఏంటంటే ఈ నలుగురు రాజులు ఆ ఐదుగురు రాజులను ఓడగొట్టడం చాలా ఆశ్చర్యం సాధారణంగా అయితే ఐదుగురు నలుగురుని ఓడగొట్టడం సునాసం కానీ ఇక్కడ ఈ నలుగురు ఐదుగును ఓడగొడతారు ఎందుకంటే ఎంతమందికి గుర్తుపట్టగలరు ఈ ఈ కదుర్లా మేరు గురించి నేను ఈరోజు చూపిస్తా బహుదీర్ఘంగా ఈ కదుర్లా మేరు యాక్చువల్గా అబ్రాహం కు చుట్టం అవుతాడు కానీ అనవసరంగా అబ్రామ్ చేత చచ్చిపోయింది అయితే ఈ కదోర్లా ఏ మేరు షేము నోవాహు పెద్ద కొడుకు అబ్రాహం కూడా షేము సంతతే అది మనకు తెలుసు అయితే అబ్రాహము కదోర్లా ఇద్దరు షేము సంతతి అన్నదములు కదా ఆ రీతికి చెప్పుకోవాలంటే అబ్రాహము సొంత తమ్ముని చంపిండి ఇది అన్నట్టు స్టోరీ అయితే ఈ ఈ షేము సంతతి వాడైన కదర్ల మీరు తక్కిన నల్ ముగ్గురు రాజులతో పాటు సదమ రాజులని వీళ్ళు ఓడగొట్టిండు ఎందుకంటే ఈ షేము సంతతి వారికి దేవుడు అభిషేకం ఇచ్చిండు కాబట్టి వారి ఎదుట అన్య రాజులు నిలబడలేకపోయారు ఐదు మంది అయినా కానీ అది పాయింట్ సో తొమ్మిదవ వచనంలో షేము సంతతి రాజులు ఉన్నారు ఎనిమిదవ వచనంలో అన్యుల రాజులు ఉన్నారు సదమ గొమర ఆత్మ శబోయము ఈ నాలుగు అయితే అగ్నిగంధ కుమర కుమరింపబడ్డప్పుడు కూడా సదమ గుమర మీదనే కాకుండా ఆత్మ మీద కూడా పడ్డాయి సెబోయము మీద ఆ నాలుగు రాజ్యాలు పోయిన అయితే వాళ్ళు అనవసరంగా ఈ ఏలా ఏలాము రాజైన కతర్ల తిదాలు రాజు గోయిల రాజైన తిదాలు షీనారు అంటే ఆ బబులోను తర్వాత షీనారు రాజైన అమ్రపేలు ఎల్సరి రాజైన అర్యోకు ఈ నలుగురితో యుద్ధం చేయడానికి బయలుదేరిన రాను వాళ్ళ తలం పట్ల చేయండి అయితే ఆ సిద్ధిముల్లో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండను సదమా కుమర రాజుల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండలకు పారిపోయి అయితే వీళ్ళందరూ ఓడిపోయినారు ఈ ఐదుగురు రాజులు ఓడిపారు అప్పుడు వారు సదమా కుమరల ఆస్తి ఆవత్తును వారి భోజన పదార్థం అన్నిటి పట్టుకొని పోయి ఈ నలుగురు రాజులు ఏం చేశారు కదర్ల మీరు అధికారంలో మొత్తం తీసుకోబేరు సుదమా కుమారుల ఆస్తి అంతా అయితే పోతా పోతా వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే పన్నెండు వర్షంలో చేసిన తప్పు అది పోయిన వరం పట్టు చూపించిన మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సుదమాలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకునే ఒకడు వచ్చి హెబ్రిడిన అబ్రాహ్మణకు ఆ సంగతి తెలిపాను అప్పుడు ఎష్కోలు సహోదరును అనేరు సహోదరుడైన మమ్రే అను అమరిని ఏలోను వనంలో కాపురముడును వీరు అబ్రామ్ తో నిబంధన చేసుకున్నవారు అబ్రహ్మ తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన మూడు వందల పదైదు పదెండు మండుగురు కదా మూడు మంది గురిని వెంట పెట్టుకుని ఆ రాజులను తరిమేను రాత్రి వేళ అతడును అతని దాసులు వారికి మొసళ్ళు తీర్చిన వారిని కొట్టి తమస్కునకు ఎడమతటున హెబా మటుకు తరిమీరి ఆస్తి యావత్ తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను ఇది నాకు ఆశ్చర్యం అబ్రహాము ఆ అంత గొప్ప రాజులతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించాడు సంహరించి ఆస్తి అంతా తీసుకొచ్చి మళ్ళా తన తమ్మునికి ఇచ్చాడు తన తముడు రెండు సార్లు తప్పు చేసినట్లు మనం చూస్తాం లోతు మొదటిసారి ఎక్కడ తప్పు చేసిండు అబ్రాంతో పాటు విడిపోయినప్పుడు దక్షిణ భాగానికి పోయిండు రెండవ తప్పు ఏం చేసిండు దక్షిణ భాగంలో పోయిండు కరెక్టే కానీ సుదమాకి దూరంలో గుడర వేసుకొని కొంతకాలానికి సుదమా లోపల గుడర వేసుకున్నాడు రెండవ తప్పు మూడో తప్పు ఏం చేసిండు సుదమా గవిని దగ్గర నిలబడిండు అంటే లీడర్ అయింది వాళ్ళకి వాళ్ళకి ఆచ ఆలోచనలు ఇచ్చటం లాగా మూడు తప్పులు చేయడం వల్ల ఏమైందంటే ఎప్పుడైతే నువ్వు లీడర్ అవుతావో వాళ్ళ సంస్కృతిని నువ్వు అలవరుచుకోవాలా వాళ్ళ ఆచారాలు అలవరుచుకోవాల్సి వస్తుంది అట్లా తన కుమార్తెలను సుధమ మనుషులకు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకున్నాడు అల్లుళ్ళని అల్లులను తెచ్చుకున్నాడు అన్నిళ్ళని ఆ రీతిగా కుమార్తెలు అపవిత్రంగా తయారైనట్లు మనం చూస్తాం ఆ లోకపు ఆచారాలు వాళ్ళు వివాహం బయట కూడా లైంగిక సంబంధాలు పెట్టుకుంటే ఆచారాలు తెచ్చిపెట్టుకున్నారు అలవాట్లు తెచ్చిపెట్టుకున్నారు అదే అన్య దేవతలను పూజించినప్పుడు అట్లాంటి ఆచారాలు వస్తాయి అన్నట్టు అయితే ఇక్కడ ఈ పదిహేడ వచనంలో మనం మీ ప్రార్థన చేసుకోవాలా ఏంది అని అది కనెక్షన్ వాక్యం అదే ఈరోజు వాక్యం ఏంటంటే మెల్కి ఎందుకు అబ్రామ్ని కలుసుకున్నాడు అని ఎవరు అడిగినా ప్రశ్న చెప్పలేరు నేను ఖచ్చితంగా చెప్తాను మెల్కీ ఎందుకు రావాల్సి వచ్చింది అబ్రామ్ని కలడానికి అది ఆశ్చర్యమైన ఘట్టం బైబిల్ అంతట్లో మొట్టమొదటిసారి ఏసు ప్రభువు అబ్రహంను ఎందుకు కలుసుకున్నాడు అక్కడ ఏ కారణం చేత కలుసుకున్నాడు అన్నప్పుడు ఈ పదిహేడవ వచనం జ్ఞాపకం చేస్తుంది మనకి పదిహేడవ వచనంలో ఏముందంటే అతడు కదుర్లా మేరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధమరాజు అతన్ని ఎదుర్కొంటకు రాజ లోను షావే లోయ మటుకు బయలుదేరి అంటే అబ్రహము కదుర్లా మేరును చంపిండు అతనితో కూడా చంపి తిరిగి వచ్చినప్పుడు సుదంబరాజు కళ్ళు ఈయన కలుసుకున్నారు ఇంత అంత నలుగురు మందిని మేము తరమలేకపోయినాము ఈయన ఒక్కడ పోయి చంపొచ్చిండి అనేసి ఆయన దగ్గరికి వచ్చే ఎంతో కృతజ్ఞత బాగుందని వచ్చింది అయితే అప్రాప్తి చేసిన పని ఏంటంటే ఆస్తిని అంతా తీసుకొచ్చేయండి తీసుకొచ్చి ఎవరిది వానికి ఇచ్చేసి చూడండి ఇచ్చే విధానం క్రైస్తవ జీవితం మనం నేర్చుకుంటున్నాం గతం నుంచి మనం ఇచ్చటోలం ఎందుకంటే దేవుడు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏదైనాలో ఒక వనమును స్థాపించండు నాటిండు అంటే విత్తనం పెట్టిండు అంత రకరకాల విత్తనాలు పెట్టిండు విత్తనం పెట్టడం అనేది కానుకలు ఇవ్వడం కాబట్టి మనం కూడా రకరకాల కానుకలు ఇవ్వడానికి నేర్చుకోవాలనేది అది మన తండ్రి నుంచి నేర్చుకుంటున్నాం తన సొంత కుమారుణ్ణి విత్తనమే కదా అతను కాబట్టి తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలోకి పంపించేసిండు అంటే ఆ దేవుడు ఇచ్చే దేవుడు తీసుకునే దేవుడు కాదు మనము కూడా ఈ లోకంలో దేవుళ్ళంతా తీసుకుంటారు ఇచ్చేటది ఏముండదు సున్నా కానీ మన దేవుడు ఇచ్చే దేవుడు క్రైస్తవులను కూడా మనం ఇచ్చే వాళ్ళలాగా ఉండాలా అనేది మాకు నేర్చుకుంటున్నాం అదే రీతిగా ఈ కథర్లు చంపేసి వచ్చినాక పద్దెనిమిదవ వర్షంలో ఏం జరిగిందనే చూస్తున్నాం పద్దెనిమిదవ వర్షంలో ఏముందంటే మరియు శాలీమరాజైన మెల్కిసెదకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చను అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రాహంను ఆశ్రయించి దాని తర్వాత ఆకాశనికి భూమికి సృష్టి సమస్ సృష్టికర్తయను సర్వనతుడైన దేవుని వలన అబ్రాహ్మ ఆశ్రంపడుగాక అనియు శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వనచుడకు దేవుడు స్థుతింపడునుగాక అనియు చెప్పాను అప్పుడత అతని అన్నిటిలో ఇతనికి పదేవంతిచ్చాను కాబట్టి దశం భాగం అనేది కృత నిబంధన సంబంధించిన విషయం అనేది నేను కరెక్షన్ చేసుకుంటున్నాను లైఫ్ లా అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే ఇక్కడ కృత కనిపిస్తుంది ఎందుకంటే ద్రాక్షరసము రొట్టే ద్రాక్షరసము ఈ మెల్కీ సెదక్ తీసుకొని వచ్చి అబ్రామ్ నాకు పంచి పెడుతున్నాడు మొట్టమొదటిసారి అయితే అబ్రాహము ఇతను చూడంగానే ఎందుకు కానుకలు ఇచ్చేసిడు ఇతని సర్వనతిని దేవుని యాజకుడని ఎట్లా గుర్తుపట్టగలిగింది ఇది బహు మర్మంగా ఉంది అయితే మనం ఇప్పుడు దీన్ని అర్థం చేసుకొని ప్రయత్నిస్తాం ఎందుకు మెల్కి సదగ్గు కలుసుకున్నాడు అంటే అబ్రహాము షేము సంతతి వాడు అది ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల అబ్రహాము షేము సంతతి వాడు అదే రీతిగా కదర్లా మీరే కూడా షేము సంతతి ఏలాము రాజు ఏలాము దేశపు రాజు ఏలాము షేము సంతతి అని ఆది అధ్యాయము ఇరవై రెండవ వర్షంలో చూస్తాం చూడండి ఆది కాండము అధ్యాయము అంటే పద్నాలుగు అంటే దానికి ముందే కదా పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం షేము కుమారులు ఎవరు ఏలాము అశురు అర్పదక్షుడు లూదు ఆరాము వారు ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా ఎవరు వీళ్ళంటే ఏలాము షేముకి పెద్ద కుమారుడు ఏలాము ఏలాము కుమారుడే కదులరామేరు ఆశ్చర్యం అది కాబట్టి ఇక్కడ షేము సంతతి వారు కొట్టుకున్నారు అది పాయింట్ అంటే అనదాములే అబ్రహా కూడా షేమ్ సంతతే ఇక్కడ కదర్ల మీద కూడా షేమ్ సంతతే అయితే ఇప్పుడు అర్పదక్షణ మనం ఇంతగా చూసినాం వాక్యం ఒకసారి రండి మళ్ళీసారి షేము కుమార్లు ఏలాము అశురు అర్పక్షదు అబ్రహాము ఈ అర్పక్ష సంతతి అతని ద్వారా వచ్చిన వాడు అబ్రహం అయితే పెద్దనైనా చిన్నైనా కుమారుడు కదుర్లో మీరేమో పెద్దనైన కొడుకు అర్ప దక్ష అంటే చిన్నయన చిన్నైనా కొడుకు అబ్రహాం చిన్నైన కొడుకు పెద్దనైన కొడుకుని చంపిండి అది పాయింట్ అంటే అన్నదమ్ముల మధ్యలో రక్తం అంటే అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉండాల్సింది శత్రుత్వం ఏర్పడింది ఇప్పుడు కదర్లామేరు సంతతి వాళ్ళు అబ్రామ్ మీదికి యుద్ధానికి వస్తారు అక్కడ అంత ఏడుపు దుఃఖము ఎంతో మంది చనిపోయినారు వాళ్ళందరూ ఇప్పుడు బదలా తీసుకొని వస్తారు అబ్రామ్ తో పాటు అయితే ఆ ఐదుగురి పక్షం కదర్లా మేరు ముగ్గురు రాజుల పక్షంగా ఈ రాజస్తుండడు శాలేమరాజు ఎందుకు వస్తుండో తెలుసా మన ప్రభుకి సాదృశ్యం మన ప్రభువు తన బిడలను తో సమాధాన పడడానికి వస్తున్నాడు మెల్కి సెదకు ఎందుకు అబ్రామ్ని కలుసుకున్నాడంటే ఆ యుద్ధం వల్ల జరిగిన బీభోత్సవాన్ని సమాధాన పరచడానికి కొరకు అన్నాదమ్ముల మధ్య సమాధానం తీసుకోవడానికి కొరకు అతను వచ్చాడు అది పాయింట్ అన్నట్టు కాబట్టి కదర్లా మీరు షేము సంతతి షేము షేము కూడా మెల్కీ క్రమంలో ఉన్నవాడు కాబట్టి మెల్కి క్రమంలో ఉన్న ఈ షేము మిల్కి సెదక్ క్రమంలో ఉన్న ఈ అబ్రహాము లేక శేము సంతతి వారైన కదర్లా మేరు దాని తర్వాత అబ్రహాం వీళ్ళంతా యాజకు లోకని కూడా చంపుకున్నారు అది పాయింట్ కాబట్టి ఇప్పుడు ఇంకొక యాజకుడు అవసరం వీళ్ళకి సమాధానం తీసుకురావడం కోరు మిల్కి మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్న యేసు ప్రభు ఆయన ఈ కుటుంబంలో సమాధానం తీసుకొచ్చిండు రెండు కుటుంబాల మధ్యలో కొట్లాటలు జరిగినాయి కాబట్టి మహాభయంకరమైన యుద్ధం ఆ యుద్ధము నీ నుంచి సమాధానం కల్పించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకు ఈ మిల్కి సేద క్రమం అంటే అర్థం ఏంటంటే సమాధాన పరిచేవాడు ఆ క్రమంలో ఉన్న వాళ్ళు సమాధాన పడల్లా కొట్టుకొని మళ్ళా చచ్చిపోకుండా ఆ అభ్రామ ఈ సంతతి మీద ఈ సంతతి అసాధ్యంగా పడిపోకుండా ఆయన ఇద్దరికి సమాధానం కల్పించడం కొరకు రొట్టే ద్రాక్షరసం తీసుకొచ్చింది రొట్టే ద్రాక్షరసము మనకి సమాధానం తీసుకొచ్చింది పాపపు జీవితంలో నుంచి మనల్ని బయట తీసుకొచ్చి దేవుడితో సమాధాన పరిచేడు అన్నట్టు అది అసలైన అర్థం అన్నట్టు అది ఎందుకు అపరామి కలుసుకున్నాడంటే సమాధాన పరచడం కోరు మనం కూడా అంతే మనము సమాధాన పరిచే వాళ్ళలాగా ఉండాలి కొట్లాడే వాళ్ళ మధ్యలో సమాధాన పరచాలి నాకు ఎందుకు లే అనేది కానే కాదు కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చిన కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం ఇది మన మనది ఇష్టం తర్వాత కూడా చూస్తాం నాలుగో వచనం వారు చూస్తాం అన్ని జనులు ఏలా అల్లరి రేపు జనములు ఏలా వ్యర్థమైన వాటిని దానిని తలచుచున్నవి భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తికుని విరోధంగా నిలబడి నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించారు అన్ని గుంపులు ఏలికలు గుంపులు ఆకాశమందు ఆశనగుడు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహరిస్తున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకు ప్రచండ కోపం చేత వారిని తలడింపజేయద్దును నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోని మీద నా రాజును ఆశనిగా చేసి ఉన్నాను ఏ కట్టడను నేను వివరించెదను యోహోవా నాకు ఇలాగ నీవు నా కుమారుడు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనంలో నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతంల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనప దంతం దండముతో నీవు వారిని నలుగొట్టేదవు కుండను అనుకుంటు కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కు చెక్కలుగా పగులగొట్టేదవు కాబట్టి రాజులారా వివేక్లై ఉండు భూపత్లారా బోధనందుడి భయభక్తులు కలిగి యోహోవాను సేవించి గడగడ వణుగుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించరు ఆయనను ఆశ్రయించి వారు అందరూ ధన్యులు బహు ఆశ్చర్యంది మాటలు మాట్లాడుతున్నాడు ఎప్పుడు విన్న మనం ఇది పైన వశ్రం ఆయన కోపం త్వరగా రగులుకొని వచ్చినది త్వరగా ముద్దు పెట్టుకోనండి హత్తుకోండి ఏసి పరుగుని హత్తుకోండి అని తండ్రి మాట్లాడుతున్నాడు ఇక్కడ లేనిడల్లా ఆయన చానా కోపిస్తాడు ఏసుప్రభుని తృణీకరించే వాడిని మీద బహుగా కోపిస్తాడు ఆయన ఎందుకంటే సృష్టిలో సమాధానాన్ని కల్పించిన వాడు ఏసుప్రభు ఒక్కడే అబ్రహాము తన ఇతర కుటుంబికులు క్షేమ గోత్రంలో పుట్టిన ఆ ఏలాము కుటుంబికులకు ఈయన అర్పదక్ష కుటుంబికుడిన అబ్రహాం వచ్చింది అర్పదక్ష నుంచి వచ్చిన వాడు వాళ్ళకి సమాధానం కల్పించడం కొరకు మెల్కి రూపకంగా మన ప్రభు వచ్చాడు కాబట్టి ఆయనను ముద్దు పెట్టుకోకపోతే ఖచ్చితంగా మనకి మన మీద కోపం ఉండేది తండ్రికి కాబట్టి ఎందుకు ఏసు స్వీకరించాలంటే ఇక్కడ ఒక వాక్యం నీ ప్రాణాలని సిద్ధ నీకు రక్షణ మార్గం చూపించేవాడని చెప్తారు క్రిస్టియన్స్ అదేవిధంగా చెప్తారు కానీ ఆయన ఎందుకు హత్తుక్కోవాలంటే సహోదరుల మధ్యలో సమాధానం కల్పించిన ఒక్కడే ఇతర మతాలలో సహోదరుల మీద ఒకరి మీద ఒకడు పడి చంపుకోవడం చూపిస్తాం ముఖ్యంగా మన దేశపు పురాణగాధనలో సహోదరులు ఒకరిని ఒకరు చెప్పడము ధర్మమే అని బోధించిన మతం ఈ దేశం కానీ మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరుల ఐక్యత ఉండాల సహోదరుల ఐక్యత కలిగడం ఎంత మేలు ఎంత మనోహరం ఎంత సుందరం ఏసు ప్రభుకి చాలా ఇష్టమన్న విషయాన్ని మనం వ్యాఖ్యం చేసుకుంటున్నాం కాబట్టి ఆ మూడవ వర్షంలో ఏం చేస్తుండే మూడవ వర్షం ఇందాక చూసిన ప్రకారంగా భూరాజులు యహోవాకును అభిశక్తినికి విరుద్ధంగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు కాబట్టి వాళ్ళు ఆ రీతి కాబట్టి మన ప్రభు ఏం చేయాల వారి మీద ఆయన కోపాన్ని రగులుకున్నదని ముగ్రుడై ఆయన వారితో పలుకు చిన్న ప్రచండ కోపంతో వారిని తలడింప చేయను కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకోకపోతే మటుకు ఆయన ఖచ్చితంగా ఆ తరాన్ని తలడింపజేస్తాడనేది మనం అర్థం తీసుకుంటున్నాం అయితే ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇంకొక పాయింట్ వెళ్ళిపోవాలి ఏంటంటే అబ్రహము ఈ అబ్రహాము సంతతి వారికి ఇంకా దాని తర్వాత మనం ఎన్ని కుటుంబీకుల మధ్యలా ఈ యుద్ధాలు జరిగినాయనది ఆశ్చర్యంగా మనం ఏం చేస్తామంటే షేము కూడా ఆ క్రమంలో ఉన్నవాడే ఎందుకంటే నోవా సంతతి కాబట్టి నోవాహు ఎనిమిదవ వాడు మిల్కి క్రమంలో ఎనిమిదవ యాజకుడు అయినా తర్వాత షేముకి నోవా చనిపోయినాక షేమ్కి వచ్చింది అంటే వాడు అన్నట్టు షేము తర్వాత ఎబెర్కి అదే తరం కాబట్టి షేము తర్వాత ఎబెర్కి వచ్చింది తర్వాత ఎవరికి ఎబెర్ తర్వాత ఐజక్కి రావాలా ఐజక్ తర్వాత యాకోబ్కి రావాలా ఇది విధానాలు అన్నట్టు ఎందుకంటే ఒకరి మరణం తర్వాత ఒకరికి వస్తుంది అనేది ఇది ఒకసారి మరోసారి రీప్రజెంట్ నేను చూస్తాను ఇంతవరకు కరెక్ట్ అనేది ఎబేర్ షేము నోవా నుంచి షేమ్కి వచ్చింది షేమ్ తర్వాత ఎబెర్కి వచ్చింది ఎబెక్ తర్వాత ఐజక్ వస్తుంది ఇసాకుకి ఇసాకు తర్వాత యాకోప్కి వచ్చినట్టు చూస్తాం ఎందుకంటే ఏషవ్కి పోయింది అది ఒక తరం పోతుంది ఒక తరం వచ్చింది అది కాబట్టి దాని తర్వాత ఎక్కడికి వచ్చింది మరణము ఆదాం కాలం మొదలుకొని మోసే వరకు మరణము విజయం పొందింది కానీ సొలమోన్ దగ్గరికి వచ్చింది మళ్ళా మనం చూస్తాం చాలా కాలం తర్వాత సొలమోన్ దగ్గరికి ఎందుకంటే ప్రసంగి అన్న పుస్తకం రాసిందే సొలమోను అంటే సొలమోన్ ప్రసంగికుడు లేక ఒక యాజకుడు ఒక ప్రీచర్ ఒక సేవకుడు కాబట్టి సొలమోన్ దగ్గర మనకి ఈ యాజకత్వం తిరిగి అనిపిస్తూ ఉంటది కానీ సొలమోన్ టైంలో ఆ లేవి యాజకత్వం కూడా ఉంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అయితే లేవి యాజకత్వంలో బలువులని మన పశువులని బలి అర్పించడం చూస్తూ ఉంటాం కానీ మెల్ మెల్కి సెదకు యాజకత్వంలో నీ ప్రార్థనలు నీ విజ్ఞాపనలు నీ స్థుతులే బలువులుగా అర్పించబడతా నీ ప్రార్థనలు నీ స్థుతులు నీ కృతజ్ఞత అర్పణలు నీ నోటి ఫలం లేక జిహ్వా ఫలం అంట బైబిల్ జిహ్వా ఫలాన్ని నువ్వు ఆయనకి సమర్పించుకుంటుంటావు కాబట్టి ఇది ఏ రీతిగా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అనేది మీరు ఇంతవరకు మనం చూసినాం నోవా ఎనిమిదో తరం అయితే దాని తర్వాత షేమ్కి షేమ్ తర్వాత ఏబేర్కి ఏబేర్ తర్వాత ఐజక్కి ఇసాకకి ఇసాకు తర్వాత యాకోబ్కి వచ్చినట్టు మనం చూస్తాం అక్కడి నుంచి సరాసరి అది మన సొలమోన్కి వచ్చినట్టు మనం చూస్తున్నాం దాని అది ఎక్కడికి పోయింది అనేది మనం చూడాలా ఎంతో దీర్ఘ కలంకతీ మనం చూస్తాం ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి వచ్చినట్లు మనం కానీ అది ఇప్పుడు మన ప్రభుకి తిరిగి వచ్చేసేయాలి ఎందుకంటే లోకంలో పుట్టినప్పుడు తిరిగి రావాల్సిందే అయితే అది ఎవరి మీదకి కష్టంగా మరణించాలి ఎందుకంటే అది చూస్తాం మనం ఆది ఆదాము మొదలుకొని చనిపోయిన వాళ్ళందరి నుంచి ఒకరి బ్రత్ ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి బయలుదేరుతుంది యాజకత్వం అట్లనే మన ప్రభు కూడా చనిపోయినాక తన బిడలకి అది వర్తిస్తుంది కానీ ఆశ్చర్యం ఏంటంటే పాత నిబంధన కాల ఒక కుమారుడికి అది వర్తించేది కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ అందరి వచ్చేస్తుంది ఏ సుప్రభుని ఎంతమంది సొంత రక్షకులు స్వీకరిస్తారో వారందరూ తన పిల్లలే కాబట్టి వారందరికీ మిల్కి సిద్ధకు వస్తుంది అది ఆశ్చర్యం అన్నట్టు కానీ అందుకు వచ్చినాక కూడా దాన్ని గ్రహించలేని పాస్టర్స్ ఎంతమంది ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇంకా లేవి క్రమంలోనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఈ ఈ ఆచకత్వాన్ని స్వీకరించలేరు వాళ్ళు నేను దేవుడు సేవ చేస్తానుకుంటారు కానీ వాళ్ళు దయ్యాల సేవ చేస్తారని మనం ఎన్నిసార్లు రుజుపరుస్తాం కూడా బైబిల్లా ఎందుకంటే లేవి క్రమంలో తీసుకునేది కానీ ఇచ్చేది కానీ మెలిపిసేది క్రమంలో ఇచ్చేది ఉంటది ఇచ్చేస్తా ఉంటాం మనం ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం అయితే నేను రేపు మరీ విశేషంగా చూపిస్తాను ఇది ఈ అంశంలో దీర్ఘంగా ఎప్పుడైతే ఈ మిల్కీ సెదకు ఇప్పుడు మన కృత నిబంధనకు వచ్చేటప్పటికి ఆయన పుట్టాలా మత్ేశ్వర్త రెండవ దిన మనం చూస్తాం ఆయన పుట్టుకకు సంబంధించింది ఆయన పుట్టినప్పుడు మరి ఆయన రాజు లేక ఆయన యాజకుడు లా కాబట్టి ఆయన మీదికి అది రావాలా మరి అది ఇంతవరకు లేదు ఎవరు దొరుకుంది అది ఆటోమేటిక్ గా కాదు అది ఒక యాజకుడు తన మరణంతో అది ఒప్పజెప్పాల కానీ లేవి క్రమము అక్కడ అడ్డంగా ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు లేవి క్రమము నుంచి తిరిగి మెలికిసేది క్రమం దాన్ని పొందుకోలేదు నుంచి ఉంది మెల్కిసేది క్రమం టెంపరీగా లేవి ఇచ్చిండు ఎందుకంటే బలుల కొరుకు కానీ లేవి ఇప్పుడు విడిచిపెట్టేసి తిరిగి మళ్ళా మెలికిసేది క్రమం ఎందుకంటే తండ్రి దాన్ని శాశ్వత కాలంగా ఉంచుతున్నాడు ఆ క్రమాన్ని ఆయన ఆశతోని దాన్ని కొనసాగిస్తాడు కాబట్టి ఆ క్రమము ఇప్పుడు తిరిగి మన ప్రభు దగ్గర రావాలా అదే మనం ఇక్కడ చూస్తామంటే మత్సవార్థ మూడవ అధ్యాయము పదమూడవ వర్షంలో చూస్తుంది నేను ఇక్కడ చూపించేసి వాక్యాన్ని ముగిస్తా రేపటి మరి దీర్ఘంగా చూస్తాము మత్సవార్త మూడవ అధ్యాయము ఇప్పుడు మన ప్రభు తిరిగి పొందుకోలే దాన్ని కానీ అది లేవీల దగ్గర ఉండదు లేవిల నుంచి అది మనకి వచ్చేసేదా మన ప్రభుకి వచ్చేసేలా మత్సవార్త మూడవ అధ్యాయము పదమూడవ వర్షంలో మనకు తెలుసు మనం చూసినాము జకరయ్య లేవి గోత్ర మన లేవి గోత్రికుడు జకరయ్య ఆ కాలంలో ఆ టైంకి యాచకుడు తన భార్య తను ఇద్దరు కలిసి తన భార్య గుడ్రలు కాబట్టి పిల్లలు లేరని చెప్తుంది వాక్యం కాబట్టి జకరయ్య కుమారుడైన యూహానికి అది బాప్తిజం ఇచ్చి వ్యూహానికి ఆ క్రమం వచ్చేసింది ఇప్పుడు బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ నుంచి పొందుకోవాలి ఏస్ ప్రభు అది విధానం అయితే ఈ పాలిటిక్స్ వలన ఏం జరిగిందని నేను చూపించకపోయిన రెండు వార రెండు మూడు దినాల క్రితం జకర్యాకి ఇవ్వాల్సిన యాజకత్వాన్ని కయప్ప లాంగేసుకున్నాడు ఆయన ప్రధాన యాచకుడు నా సంవత్సరం కాబట్టి కయప్ప దగ్గర ఉంది జకరే దగ్గర ఉంది జకర్యా తర్వాత జకర్యా మరణించిన తర్వాత బాప్తిజం ఇచ్చి యోహానికి వచ్చింది ఇప్పుడు ఇద్దరు దగ్గర ఉంది లేవి క్రమం కాబట్టి ఏసు ప్రభు ఇప్పుడు ఏం చేయాలి ఇద్దరితోనే హ్యాండిల్ చేయాలి ఇద్దరి దగ్గర పోయి మాట్లాడాల ఇద్ద దరికెళ్ళి వాపస్ తీసేసుకోవాలి మీ కాలం అయిపోయింది ఈ రోజుకి ఎండ్ నేను దాన్ని శాశ్వతంగా క్లోజ్ చేస్తున్నాను ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించడానికి నేను వచ్చిన కొట్టివడానికి రాలేదంటాడు కాబట్టి ఆ టెంపరీ యాచకత్వపు విధానాన్ని నేను ఆపడానికి వచ్చిన కైపాలో ఉన్న ఆత్మ దాన్ని ఆపనిస్తలేదు నువ్వు ఎట్లా ఆప్తా నేను చూస్తాను నేను నిన్నే లేపేస్తా ఈ లోకంలో అని తీర్మానించుకుంది కాయపాలో ఉన్న దురాత్మ కానీ కైపా దాని టీపర్స్లో ఇవ్వక తప్పదు ఎందుకంటే ఏసు ప్రభు దాన్ని పొందుకున్నాకనే చనిపోవాల ఎందుకంటే ఆయన చనిపోతేనే ఆ యాచకత్వము మళ్ళా తన కుమారులకు వస్తుంది బిడ్డలకు వస్తుంది ఆయన చనిపోకపోతే రాదు అందుకే ఇప్పుడు ఒక పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు ఎందుకు చనిపోయిందంటే అందరికీ తెలుస్తుంది తొంభై శాతం క్రైస్తవులకు తెలుసు దాన్ని నా పాపల కోరి కానీ ఇది తెలియని సత్యం ఏది ఏశు ప్రభు చనిపోకపోతే ఆ యాచకత్వం నీకు నాకు రానే రాదు ఇది సీక్రెట్ ఎన్నో వందల సంవత్సరాల నుంచి సీక్రెట్గా దాచబడింది మనకి ఈరోజు బయలుపరచబడింది నాకు ముఖ్యంగా నేను లాక్డౌన్ లో కొంచెం కొంచెం వెతికినా కానీ అంత కంప్లీట్ అండర్స్టాండింగ్ నాకు రాలేదు ఈరోజు వచ్చింది నాకు ఈ క్షణమే వచ్చింది మీతో డిస్కస్ చేస్తుంటే అంతకుముందు రాలేదు నా మైండ్కి ఇది ఎందుకు మరణించాలా ఏస్ప్రౌ అయినా మరణించకపోతే నోవా మరణించకపోతే షేమికి రాదు షేము మరణించకపోతే అబ్రామ్ తరంకి రాదు షేము సంతతిలో వారికి ఉన్నది క్రమం మళ్ళీ షేము యాజకుడు నోవా యాజకుడు తన తరాన్ని ప్రకటించినవాడు సొలమోను కూడా అదే క్రమంలో ఉన్నవాడు కానీ సొలమోన్ దగ్గర యాజకుడున్నాడు లేవి యాజకుడు టెంపరీగా నడవాల కాలం కానీ సొలమో ప్రసంగి ఇప్పుడు అక్కడ ప్రసంగి అతనే కాబట్టి ఇప్పుడు ఏసు అవి పొందుకొని మరణించాల అందుకు ఆయన పొందుకోకుండా మరణించాడు ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చిందంటే ఎన్నెన్నో చెప్తాం మనం అన్నిది కరెక్టే కానీ అసలైన సత్యం ఏంటంటే ఆయన టెంపరీగా ఇచ్చేసిన ఆ యాచకత్వాన్ని తిరిగి తీసేసుకోవాలా ఇంకా మీ యాచకత్వం చెల్లదు కోడెల బలులు మనుషుల పాపములు తియ్యవు అని హెబిల్ రాష్ట్రపతి గల పౌలు జ్ఞాపకం చేసినట్లు ఆయన ఇది జ్ఞాపకం చేస్తుంటూ కయపా నీ టైం అయిపోయింది నీ యాజకత్వం వాపస్ ఇచ్చే నాకు నేను ఇచ్చిన నీకు ఎప్పుడో మీ ముత్తాతలకు నేను ఎప్పుడు ఇచ్చిన ఇప్పుడు ఇచ్చేస్తే బాప్తిజం ఇచ్చి వ్యూహాను నీకు తెలిసిన ఎందుకోసం లోకం లేదు నేను అడగన అవసరం లేదు నువ్వు ఆటోమేటిక్గా నాకు ఇచ్చేస్తావు అందుకు బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ దగ్గరికి రా అడుగుతున్నాడు అది నేను ఇప్పుడు చూపించేసి ముగ్గించేస్తుంటాడు పదమూడవ వచనంలో మత మూడవదేమో పదమూడవ వచనంలో ఆ సమయం యోహాను చేత బాప్తిస్మం పొందుటకు ఏసు గలిగా నుండి యోధని దగ్గర నుండా అతని ఎద్దుకు వచ్చెను పద్నాలుగు అవసరంలో యోహాన్ ఏం మాట్లాడుతుండేవాడు అర్థమవుతుందా అందుకు యోహాన్ నేను నీ చేత పాపసం పొందవలసిన వాడు నేను అంటే ఏంటంటే నీ నుంచి నాకు యాజకత్వం రావాలా నాకు తెలుసు నా యాజకత్వం టెంపరీ యాచకత్వం కానీ నాకు కావాల్సింది శాశ్వతమైన యాచకత్వం అది నీ నుంచి నాకు రావాలా కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి బాప్తిజమం పొందడము యాజకత్వం పొందుకోవడం ఇది ఎవరు చెప్పరు ఏ వాక్యం ఎక్కడ నేను వినలే ఏ పాస్టర్స్ చెప్పడం ఏ ఇంటర్నెట్ కూడా ఉండదు మీకు ఈ వాక్యాలు గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ పొందడం యాజకత్వానికి సిద్ధపడడం యోహాన్ అంటున్నాడు నేను నీ ద్వారా వాప్సం పొందాల్సి వస్తే నా దగ్గరకు వచ్చి పాప్సం పొందుతున్నావంటే నేను నీకు చెప్పనవసరం లేదు యోహాను నీకు తెలిసి నువ్వు నాకు ఎందుకే వాళ్ళను ఇప్పటికీ కానీ పదిహేనవ వచనం ఇప్పటికి కానిమో నేను నీకు ఎప్పుడన్నా ఇస్తాను ఇప్పటికి మటుకు నువ్వు నాకు భావసం ఇవ్వాలా అంటే నీ ఆజకత్వం నాకు ఇచ్చేసేయాల లేవి క్రమము ఇంకా పని చెయ్యదు ఇప్పటికి కానిము నీతి యావత్ ఇలాగ నెరవేరుట మనకు తగి అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు అలాగ చేశాను కాబట్టి నీతి యావత్ అంటే రక్షణ కలగడం కొరకు ఇది జరగాల్సిందే నీ దగ్గర ఉన్న లేవి యాజకత్వం నేను వాపస్ తీసేసుకుంటా అది పనికి రాదు కమిదట ఒకసారి నేను తీసుకున్నానంటే నేను చనిపోయినా కానీ నా యాజకత్వము ఈ లోకలకు వస్తుంది కాబట్టి ఇప్పటికైతే కానేం కాబట్టి ఇది ఎంతమంది దీన్ని గ్రహించగలరు గుడ్ ఫ్రైడే రోజు ప్రపంచంలో ఎవరు ప్రకటించలేడు ఈ వాక్యం నేను చెప్తున్న గ్యారెంటీగా ఎవరు చెప్పలేరు ఈ వాక్యం యాజకత్వాలకు సంబంధించినది స్టోరీ మొత్తం బైబిల్ అంతా యాజకత్వముల గురించి కొట్లాట పాలిటిక్స్ ఆఫ్ ప్రీస్టు అని చెప్పుకోవచ్చు మనం లేవి యాచకత్వము మెల్కీస్ ఎదుగు యాజకత్వం మధ్యలో యుద్ధము మహాయుద్ధం జరుగుతుంది ఇప్పుడు కానీ బాప్తిజం వ్యూహాను సత్యాన్ని గ్రహించిన వాడు అతనిలో ఉన్నది ఏలీ ఆత్మ కాబట్టి మనలో కూడా ఉన్నది దేవుని ఆత్మ తండ్రి ఆత్మ ఉంది కుమర్ణ ఆత్మ ఉంది మన హృదయంలో ఎన్ని దయాలను కూర్చుంటాయి ఇస్తే వాటికి అవకాశం కొన్ని వేల ఆత్మలు చూచుంటాయి అంత విశాలం ఇది మన హృదయం కానీ దాన్ని కేవలం నేను ఏసినో తప్ప ఎవరికి ఇవ్వను నా హృదయంలో స్థలం నీతి యావతి ఇలాగ నెరవేరుచుటా అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతను అలగు చేశాను ఏసు పాప్సం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చాను ఇదిగో ఆకాశం తెరబడేను చూడండి ఇప్పుడు పదహారు వర్షాలు చూస్తున్నాం ఆయన పాప్సం పొందినకి జరిగింది ఆకాశం తెరవబడేను దేవుని ఆత్మ పౌరం వలే ఇది పౌరం కాదు మీరు బొమ్మలు పెట్టుకున్నంత మాత్రం నా దేవుని ఆత్మ పౌరం కాదు పౌరం వలె అంటే అది దానికి ఆకారం లేదు అది దేవుని ఆత్మ కిందికి దిగొచ్చి దాని మీదికి వచ్చి అతను చూచిండు ఎవరు చూసిండ్రు బాప్తి ఇచ్చి యూహం చూసిండు అది మరి ఇదిగో ఈయన ప్రియ కుమారుడు నేను ఎందు ఆనందించినానని ఒక శబ్దం ఆకాశం అని అంటే నువ్వు ఇంత కాలానికి దాన్ని తీసేసుకున్నావు నిని ఈ అందు ఆనందిస్తున్నా ఎందుకంటే లేవి క్రమాన్ని నువ్వు బంద్ చేసినావు క్లోజ్ చేసి పడేసినో ఒక దశలో ఇంకొకటి ఉంది అదేంది కైపదరికెలు తీసేసుకోవాలా కైపదరికెలు ఎట్లా తీసుకోవాలా అది కష్టం ప్రధాన యాజకుని లాగా ఉన్నాడు వాడు చాలా పవర్ఫుల్ ఫెలో ఏసులో మీద బాగా కోపం పెట్టుకున్నాడు ఏసులో నువ్వు ఎట్లన్నా పక్కకు జరపాలా ఎట్లా చంపాలని తీర్మానించుకున్నాడు కానీ యాచకత్వం తీసుకోకుండా ఏసులో చనిపోవడానికి వీల్లేదు గుడ్ ఫ్రైడేకి సంబంధించిన బోధ అది ఆయన ఆల్రెడీ కుటుంబంలో సమాధానం తీసుకొచ్చిండు మెల్కి సదు క్రమం ద్వారా కానీ ఇప్పుడు ఆయన శాశ్వతంగా తరతరాలకి సమాధానం తీసుకొని రావాలంటే దేవుని బిడ్డలం అందరూ దేవుని బిడ్డలమే రక్షణ పొందినా రక్షణ పొందకుండా దేవుని బిడ్డవే కానీ నువ్వు రక్షణ పొందకపోవడం వల్ల దయ్యం బిడ్డవైపోయినావు సైతాన్ని బిడ్డ అయిపోయినావు అది నేను చూపించిన ఒక రెండు మూడు వారాల పడిపోయిన నెఫిలిం నెఫిలిలు వీళ్ళందరూ రక్షణ అనుభవం లేని వాళ్ళందరూ నెఫిలిలులే సైతాను బిడ్డలు అన్నట్టు కానీ సైతాన్ బిడ్డలు దేవునితో సమాధాన పడాలంటే మిల్కీసే దక్కు మరణించక తప్పదు ఆయన రాజ ఆయన యాచకత్వం స్థాపించబడాలంటే ఆయన మరణిస్తేనే నీకు నాకు ఆ వస్తుంది కాబట్టి బాప్తిజం ఇచ్చి యోహన్ దగ్గరికి వెళ్ళి ఆ యాచకత్వాన్ని తీసేసుకున్నాడు ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహన్ టైం అయిపోయిందని చనిపోయిన పర్లేదు కానీ ఇప్పుడు కాయపా దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి ఎట్లా తీసుకుని అనేది నేను రేపు చూపిస్తా అంతవరకు ప్రభు మనల్ని కాపాడాన్ని ప్రార్థిస్తా పరుశుతల దేవా వదనాలు నేన నేను మెలికి ఎంత ఆశ్చర్యకరమైందని మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావ మేము ఎప్పుడు వినలేదు ఎప్పుడు చదవలేదు ప్రభావ ఈరోజు మా ఆత్మకు అవన్నీ ఎంతగానో పట్టుకునే ప్రభా వింటాడుతున్నాయి నేను ఎప్పుడు కూడా ఇంతగా వీటిని ధ్యానించలేదు ఎప్పుడు నేను కూడా నేర్చుకోలేదు ప్రభ్వా కానీ ఈ యొక్క మంచి అవకాశం నాకు ఇచ్చినారు నైనా అది నాకు తట్టి వెళ్ళిపోయింది గతంలో సంవత్సరం క్రితం కానీ అంత లోతుగా నేను ఎప్పుడు దాన్ని పట్టుకోలేదు ప్రభావ నాకు ఒక సైకిల్ చాలా షార్ట్ టైం లేచినందుకు మీకు ఎంతో వందనాలు ఇస్తాయా బ్రదర్ సిస్టర్స్ కూడా ప్రభావ వాళ్ళు ఎప్పుడు వినలేదు ఈ వాక్య వినలేరు నైనా కానీ వాళ్ళు ఇది అవకాశం దీన్ని పట్ల ఆసక్తి చూపించే పిల్లలు వాళ్ళు మీరే ఆకర్షించుకుంటుంది ఏబీపీఎం రూపంలో అనేకులు దీన్ని పోగొట్టుకుంటున్నారని మీరు మాకు చూపించినారు లాస్ట్ ఇయర్ ఈ అభిషేకం చాలా మంది పొగట్టుకుంటున్నారని మీరు చూపించినారు ప్రభా కానీ ఒక్కని కూడా నేను పోగొట్టుకోదలుచుకోలేదు ప్రభావ అందుకు నేను ప్రయాసపడుతున్నాను వాళ్ళందరూ చూసుకోవాలి అందరూ ఇందులోకి రావాలా ఈ మిలికస్ క్రమంలోకి రావాలా ప్రభావ అందుకు నేను ప్రయాసపడుతున్నాను ప్రభావ ఎంత కష్టం అన్నగానే ప్రభావ నా ప్రయాసం ప్రతిఫలం దయచేయం నేను ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోవడానికి వీళ్ళు ప్రభా మీరు ప్రార్థన చేసినారు నేను కూడా అటనే ఒక్క బ్రదర్ సిస్టర్ కూడా పోవడానికి వీళ్ళేదు ప్రభా అందరూ ఈ క్రమంలోకి రావాలా ప్రభా అప్పుడే మీ రాజ్యం స్థిరపరచబతుంది అప్పుడే విశేషమైన అద్భుతాలు మా సేవలో జరుగుతాయి అటువంటి అద్భుతాల సేవ మీరు మాకు ఇస్తానికి వాగ్దానం చేసినారు ఈ సంవత్సరం దాని గురికి నేను కనిపెట్టుకోవడానికి ఆశతోంది ఆయన నామ ఘనత కొరకు కాదు మిమ్మల్ని మైంపరచాలి మిమ్మల్ని హెచ్చించాలా అటువంటి సేవలు మమ్మల్ని నడిపించమని ఏ శ్రీ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె స్వత్రం కాబుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతులకు దేవ మహిమా స్వరూప తండ్రి కృపమయడానికి తొలి స్థరం అయినా గొప్ప దేవ ఇంతవరకు ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభా తండ్రి ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరిచినారు మెలిపిస్తేది క్రమం ఏ విషయాలు ప్రభావ ఏ రీతిగా ప్రభా అది ఆ యాజకత్వం మాకు వచ్చిందో ప్రభా మరోసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా బాప్తిసం పొందటమే ప్రభావ యాజకత్వానికి తీసుకోవటం ఓ ప్రభా మేము ఇంతవరకు ఎక్కడ ధ్యానించలేదు ప్రభావ నా దేవ మీరు అక్కడ బయలుపరిచిన ఇంతకుముందు మేము వాక్యం చదివినా కానీ ప్రభావ అంతగా మాకు అర్థం కాలేదు ప్రభావ ఈ రోజుకు ప్రభావ ఆ వాక్య మా జీవితంలో రిలీజ్ ఇచ్చినారు ఆ వాక్యం మాకు బయలుపరచబడిన ప్రభావ మా ఆత్మీయ నేతలు ఇవ్వబడే ప్రభ మంతరంగా పురుషుడు అంటే అది కేవలం మీ కృపనే నాయన నీకు అన్నాను ప్రభా గొప్ప దేవా ఇసు ప్రభా ఇంత గొప్ప సత్యం మీరు చూపించినారు ఓ ప్రభా మీరు మరుగుపరిచిన వాటి అన్నిసిన ప్రభావ ఓ ప్రభ రాజులకు రాజు ప్రభావ మీ రాజులుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ వాటిని మేము పరిశోధిస్తుండగా ప్రభావ వాటి బయట తీసుకొచ్చుకునే ఒక ఘనత మీరు మాకు అనుగ్రహించినారు ప్రభానికి వర్ణాలిస్ అయ్యా అనేకే కృతజ్ఞతలు అర్పించుకోవడమైనా గొప్ప దేవ ఇసు ప్రభా ఇక సత్యం ఓ ప్రభావ తండ్రి ఇసు ప్రభా మీరు ఈ లోకంలోకి ఓ ప్రభా పాపం నిమిత్తమై లోకానికి వచ్చినారు ప్రభా కానీ ఓ ప్రభా యాజకత్వం ఇవ్వడానికి కూడా ప్రభా ఈ రోజు మాకు బయలుపరచబడింది ప్రభానికి వర్ణాలిస్ అయ్యా గొప్ప దేవ ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభా ఓ ప్రభావ తను మేము ఇంతకాలం ఆదిత్యమైన ప్రకటించినాం ప్రభా కానీ ఇక నుంచి ప్రభావ ఇక సత్యం ఏందో సంపూర్ణంగా మాకు అర్థమవుతుంది ప్రభావ మీరు మాకు సహాయకులున్నారు ప్రభా మాకు ఇంకా ప్రభావం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలా ఒక విధానం మీరు మాకు చూపించినది ఏది ఏ రీతిగా ఉంటుంది అనేది కాబట్టి దీన్ని పట్టుకొని మేము పోతున్నప్పుడు ప్రభావ ఇంకా ఎన్నో విషయాలు మాకు బయలుపరచమంటే అదిష్టమైన వీటిని అనేకులకు విషేదీకరించి ప్రవ్వ అర్థమయ్యగా ప్రేమతో మేము ప్రకటించారు మీకు పరిశుద్ధాత్మ అభిషేకర్ మాకు అనుగ్రహించు ప్రభావ నా దేవా ప్రవ్వ మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభావ ఎంతగానో ప్రవ్వ ఎన్నో విషయాలు విషేదీకరించి శిష్యులకు మీరు ప్రకటించినారు ప్రభ ఎన్నో ప్రవచనాలు మీరు జ్ఞాపకం చేస్తున్నారు మిమ్మల్ని గురించి ప్రతి ప్రవచనం జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ ఆ రీతిగైన ప్రభా మీ గుంచి రాబడి ఇక క్రమం వెలికిసేది ఇక క్రమం ఏ రీతిగా ఉండాలా మనం ఏ రీతిగా ఆ క్రమంలోకి రావాలనే విషయాలు ప్రభా మేము విశదీకరించి మేము ప్రకటించాలా నీకులకి ప్రేమతో అలాంటి అభిషేకం మాకు అనుగరించినైనా నీకు అన్నాలిసయ్య గొప్ప ధన్యత మీరు మాకు అనుగరించినారు ప్రభావ ఈ సృష్టిలో ప్రభావ గొప్ప ధన్యత ఎంతమంది పొందుకున్నారు మాకైతే తెలియదు ప్రభావ కానీ ఈ క్షణానికి ఓ ప్రభావ మాకు ఇచ్చినారు ప్రభావ మీ బిడ్డలకు ఆ రీతిగానే బయలుపరుస్తున్నారు ప్రపంచం ఒక చిన్న గుంపు నేర్పరుచుకున్నారనైనా ఆ గుంపులో మమ్మల్ని కూడా పెట్టుకున్నారు ప్రభావ నీకు అన్నాలేసయ్య గొప్ప నా తమి బిడలకు ఆ రీతిగా బయలుపరుస్తుందిగా నీకు అందాలి ప్రభావ నేను స్థుతించుతో నేను గనపరుస్తున్నా ప్రవ్వ ఇది మీ వల్లే బయలుపరచబడింది మా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్నాం నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం సమస్త గణత మహిమ ప్రభావంలు మహాతేజస్ యుగ యుగంలో నీకే కలుగును కాక అలలుయ్య నా గొప్ప దేవ నీకే స్తోత్రం నాయన పరిషదు రండ్రి ఈ సత్యం నుంచి మేము తొలగిపోకుండా నైనా ఎంతోమంది ప్రభ ఇది వినలేని స్థితులు ప్రభు అందరికి కూడా మేము అంతం వరకు మేము సహించాల అంత వరకు ప్రవ ఈ సత్యాన్ని పట్టుకొని జీవించాలా అనేకులు ప్రకటించాల ప్రభావ ఇది బహు విస్తరించాల ప్రభావ మీ స్వార్థ ప్రభ అనేకులు ప్రభా కా లేవి ఆజ్యకత్వం నుంచి మెల్కెజ క్రమంలోకి రావాలా ఈ సత్యాన్ని ప్రభా మేము ప్రకటించాలా ధైర్యంగా ప్రభా అయినా ఏ రీతికి వెళ్ళాలో మీరే మాకు మార్గం చూపించండి ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రతిరోజు ప్రభా మీకు తాజా మన్నను మీరు మాకు అనుగరిస్తున్నారు ప్రభ కొత్త కొత్త విషయాల ప్రభ మీరు మాకు బయట తీసుకొస్తున్నారు వాటిని మేము తీసుకోగలుగుతాం అంటే అది మీ కృప ఇస్తు నీకు వందాలిసయ్యా నీకే స్థుతులు సోతాలు అర్పించుకోవడం మన గొప్ప దేవానికి వందాలిసయ్యా నా ప్రభా సంగతిని శోధించిన రాజులకు ఘనతన్నం మీ యొక్క అవప్రమములు రాజులుగా మీరు తయారు చేస్తున్నారు ప్రభావ మీ అందరి మీరు రాజులం ప్రభావ ఆ రాజకరం రాజకత్వం ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు ప్రభావ నా తల్లి నీకు యాజక సమూహంగా పరిశుద్ధ జనంగా మీరు మమ్మల్ని తయారు గొప్ప దేవానికి వందాలిసే మాకు ఆ మీరు మేము మాకు అనుగ్రహించిన ప్రభావ దాన్ని బట్టి నుంచి ప్రభావ మేము ప్రభా అనేకులు ప్రభావ మేము ప్రకటించేలాగానే సహాయపడిన అనేకులు ఆ మీరు తీసుకొని రావాలా ప్రభావ అలాంటి సేవలో మీరు మమ్మల్ని అనిపించమని ప్రధిష్టమైన వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపరచని ప్రభావ బహు విశ్రమిస్తుంది ప్రభా వైరస్ మీద పత్తి బిడ మీరు స్వస్థపరచని మీ కృపల జ్ఞాపకం చేస్తున్న అయినా వ్యాక్సిన్ బాధించి కూడా మీరు కాపాడమని ప్రాదిష్టమైన గొప్ప దేవ మా సహోదరుల ప్రభ ఎంతో మంది ప్రవణత అండి వయసు ప్రవణత అండి రాణి స్థితులు ఉన్న ప్రభావ పత్తి ఒక్క నా దేవనా ప్రభా సోదర ప్రేమ కలిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభావ వాళ్ళతో మేము మాట్లాడాలా మీ సన్నిధి వాళ్ళు తీసుకొని రావాలా ప్రభావ గొప్పదేవ ఐహికమైన విచారాల నుంచి మాకు విడుదల ఇచ్చమని ప్రాదిష్టమైన గొప్ప దేవనత మీకు మీ యొక్క సంపూర్ణత సార్లతో ప్రసిద్ధత మేము కలిగి మేము జీవించాలా అనేకులు సమాధాన పరచాలా ప్రభా అబ్రహాంకి ప్రభా తన బంధువులకి అక్కడ మీరు వచ్చి సమాధాన పరిచినారు ఓ ప్ర మొత్తమైన సృష్టిలో మీరు అక్కడ వచ్చినారు ప్రభా అబ్రహాం గురించి వచ్చినారు ప్రభా అక్కడ మీరు ప్రత్యక్షమైన అక్కడ తర్వాత మరి ఓ ప్రవణతన్ని ఆ రీతిగా కీర్తన గంధాలు మీరు చూపించినారు తండ్రి పాత నిబంధన కాలంలో ఓ ప్రవణతని ఆ రీతిగా ప్రభా అపస్తుల కారంలో ప్రవణ తండ్రి చివరికి అపస్తుల కాలంలో కూడా ప్రభావ మీరు అక్కడ మెలికి గురించి పౌలు జ్ఞాపనం చేస్తున్నారు కాబట్టి ప్రభ నా తండ్రి ఇక యొక్క నిబంధన ముందు నుంచే ఉంది ప్రభ కానీ అది పాత నిబంధన కాలంలోనే అది ఆరంభం ముందే ఉందని ప్రభ మీరు అక్కడ చూపించినారు మాకు దాన్ని నీకు అన్నాను ప్రభా నీకే కృతజ్ఞతలు అర్థించుకోవడం ప్రభావ ఓ ప్రభ ఇది నీ జ్ఞానం ఎంతో అమోఘం ప్రభావ నా తండ్రి అది మా ఊహకు అందువీతిగా ఉంది ప్రవ్వ నాయన శాశ్వత జ్ఞానాన్ని ఓ ప్రభావ మనుషుల్లో పెట్టినారు కానీ అది వాళ్ళ పని కాదు ఓ ప్రభావకి తగదు ప్రభ ఎందుకంటే అంతగా ఉంది ప్రభావ మీ జ్ఞానం ప్రభావ నైనా ఆ మరుగమైన జ్ఞానాన్ని ప్రభావ మీ ఆత్మ ద్వారా మాకు అవి దాన్ని బట్టి నీకు వందాలు ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్థించుకుంటున్నాం ఇచ్చిన అభిషేకం సత్యమైన అభిషేకం కనుక ప్రభ ఈ సత్యాన్ని గ్రహించగలుగుతున్నారు ఈ లోకమంతా ప్రభావ ఆయన మోస కూర్చు ఆత్మలతోని పీడింపబడుతున్నారు వాళ్ళు అర్థం స్థితిలో ఉన్నారు ప్రభావ నీకు వాక్యాన్ని ప్రభావ సత్యం చూడలేని స్థితులు ఉన్నారు ప్రభావ వాళ్ళ ఆత్మీనేత లిప్పని ప్రభావ వాళ్ళ అంతరంగ పురుషును ఒక ఆత్మీనేత లిప్పమంతా ఆదిష్టమైన ప్రతి ఒక్క పాస్టర్ ప్రభ ప్రతి ఒక్క సంఘం ఈ సత్యని గ్రహించి ప్రభ ఆ లేవి క్రమంలో నుంచి ప్రభావ మెల్క్కి సిద్ధిక క్రమంలో ఓ ప్రభ వాళ్ళే కాదు ప్రభ సంఘం అంతటి ఆ రీతిగా అంటి సేవా జీతంలో మమ్మల్ని అందరూ నడిపించమని ప్రాదిష్టంలో ప్రతి సంఘాన్ని సత్యంలో నడిపించండి ప్రభావ మీరు ఆకటి దినాల్లో మేము ఉంటున్నాం బహు సమయం చాలా తక్కువ ఉంది ప్రభ నైనా మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా మాకు ఎంతో పని మీరు అప్పజెప్పినారు ప్రభావ మేము చేయాల్సిన పని ఇంకా చాలా మిగిలిపోయింది ప్రభావ ఇంకా మేము ఏం చేయలేదు ప్రభావ ఇంతవరకు ప్రభావ ఇక్కడి నుంచి మేము దాన్ని సంపూర్ణంగా మేము ఆరంభించుకొని మేము ముందుకు పోవాలా ప్రభావ మాకు ఇచ్చిన పనిని మేము సంపూర్ణంగా నెరవేర్చుకోవాలా ప్రభావ మీ లోకంలో భూమి మీద మమ్మల్ని తీసుకొచ్చినది ఒక పని కొరకు తండ్రి మీరు ప్రార్థన చేసినారు ప్రభావ తండ్రికి నైనా తండ్రి మీ చిత్తాన్ని నేను సంపూర్ణ ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమపరిచితే నేను వాక్యం చెప్తుంది ప్రభా కాబట్టి ప్రభా మీరు ఇచ్చిన సత్యాన్ని ప్రభావ పనిని మేము సంపూర్ణంగా నిన్ను మహిమ పరాల ప్రభావ అలాంటి సేవా జీతంలోకి మమ్మల్ని నడిపించి ఎవరిని కూడా మేము పోగొట్టుకోకుండా ప్రభావ అందరినీ ప్రభావ దగ్గరికి వెళ్ళి ప్రభావ మేము ప్రార్థనలు చేయాలి వాళ్ళందరినీ ప్రభా ఈ క్రమంలోకి మేము తీసుకొని రావాలా ప్రభావ అలాంటి సేవా జీతంలోకి మమ్మల్ని నడిపించి ఈ దినవంతా మీరే మాకు సహాయకులు నడిపించి మీకు నూతనమైన అభిషేకం నూతనమైన కృపను మాకు అనుగ్రహించి నడిపించండి చేయపతి పని వాటి అంతట్లో మాకు గరించి ఓ ప్రభావ ప్రతి బిడల మీద స్వస్థపచ్చని ఇందులో ఆరోధుల్లో పాల్గొందిన ప్రతి కుటుంబాలు మీరు ఆశ్రని దీవించి మీ కొరకు గొప్ప సాక్షులు పెట్టుకో మీరు ఆకులు సిద్ధపరచుకోమని త్వరలో ఉన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ ఇస్తున్నాము బట్టి ప్రభా మీరు వాక్యం చేద్దాం అంటే మాట్లాడారు కాబ అందుబట్టి మీకు లెక్క లేనని వందనాలు ఇస్తే కవా లేవా గూఢమైన సంగతులు కాబు మాకు బయలుపరుస్తున్నారు దేవా అందుబట్టి మీకు ఎంతో లెక్క లేనని వందనాల మీ యొక్క ఆత్మ నటింపు చేద్దాం అందరినీ నడిపించండి కవా గొప్ప మీకు వందనాలు కావా లేవా ఇంకా ఎవరైతే మర్మాలు చూడలేకపోతున్నారో దేవా వాళ్ళకి యొక్క మర్మాలన్నిటినీ మీరు చూపించండి కావా ఓ గొప్పదేవా సర్వశతంలోకి నడిపించండి ప్రభావ దయగల తండ్రి ఎవరికైతే యొక్క ధన్యత యొక్క భాగ్యం లేదో ప్రభావ వాళ్ళందరికీ ప్రభా యొక్క ధన్యత భాగ్యం మీరు దయచేయండి ప్రభావ పరిశుభ్ర గొప్పదేవా మీకు వందనాలు వేసు ప్రభా పుట్టుకంగా ప్రభా క్రైస్తవులాగా ఉంటారు కానీ ఆత్మీయకంగా ఉండలేకపోతున్నారు ప్రభావ వాళ్ళ గుడి నేత్రాలు మనం మనోనేత్రాలు మీరు ఇప్పండి దక్షిణ భారతంలోకి సర్వశతంలోకి మీరు నడిపించండి ప్రభావ ఓ గొప్పదేవా మీకు వందనాలు వేసు ప్రభా పరిశుద్ధురా మీకు ఎంత లెక్కలు అని వందనాలు ప్రభా మీరే గొప్ప ఆత్మకార్యం ప్రభావం జరిగించ ప్రభావ అనేకులను సర్వసత్యంలోకి నడిపించే జ్ఞానాన్ని మాకు దించే మీ ప్రభా అజ్ఞాభిషేకం ఆత్మ అభిషేకం చేత ప్రభా నింపబడి ముందుకు నడవాలా రాచ దేవమా జీవిత కాలం అంతా కూడా ప్రభా మీ వాక్యాన్ని స్మరించాలా మిమ్మల్ని గణపరచాల ప్రభావ మేములోని మహిమపరచాల ప్రభా ఏసయ మీకు వందనాలు ప్రభా అధన్యత ఆ యొక్క భాగ్యం మాకు ఇంకా అనేకులనేసే ప్రభావ మేము మీకు చెంతగా నడిపించాలా ప్రభా వాళ్ళ జీవితాలు కూడా మీకు సమర్పించుకొని ముందుకు నడవాలా ప్రభా సహాయం నేచండి ప్రభావ మీకెంతో లెక్కలేని వందనలు ప్రభావ విధి జీవితం ఉండడానికి వీలేదు ప్రభా రక్షిణ మార్గంలోకి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా సర్వసత్యంలోకి నడిపించండి ప్రభావ మీ కృప చేత మీ కనికరం చేత ప్రభావ మీకెంతో వేళ వందనలు ప్రభా దేవాళ్ళందరినీ కూడా సర్వసత్యంలోకి నడిపించండి ప్రభావ పరిశుద్ధుడా ప్రభా పేదావిధి ఉండడానికి ప్రభావ వాళ్ళని కూడా సరస్వతీ నడిపించండి ప్రభావ జీవంగా దేవా జీవాధిపతి గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభావ మీ సేవలో ప్రతి ఒక్కరిని అభిషేకించి బలంగా వాళ్ళు కొన్నిస్తే ప్రభావ మీకు పొందాలి ప్రభావ ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తంగా ఆధిస్తే మీరు చేయండి ఈస్తు క్రీస్తు నామంలో ప్రభావ వాళ్ళందరూ మోకరించాలా పెద్ద తప్ప రక్షణ మార్గం మీకు రావాలని ఆత్మకార్యం మీరు జరిగించే యుగ యుగములకు మీ నామం మహిమ కలుగును కాక ఏసు క్రీస్తు నామం ప్రాధాన్యంత మన ప్రభుని ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడండిగాక ఆ మెయిన్ అనలియన్ అలలీయ ప్రజరాజు సో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దేవుడు మనకి అందరూ వస్తారు అనుకున్నా ఈ రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయింది సరే మనం ఏం ఆచారంగా చేయం కానీ వన్ ఇయర్ దేవుడు కాచి కాపాడి అంతే అవునా సెలబ్రేట్ చేస్తాం కష్టపడ్డాయి కదన్నా వన్ ఇయర్ కానీ కాపాడిండు కొన్ని చాలా విషయాలు మనం కదండి లాక్డౌన్ లో దేవుడు రీతి కాదు గొప్ప కార్యం ఉన్నారు సేవలో కూడా చాలా ఇయర్ దేవుడి అమ్మ మహిమార్గమే ప్రతి ఒక్క అద్భుతం ఇచ్చినండి తెలంగాణ ఆంధ్ర అన్నిటి దగ్గర పోయి దేవ ఇస్తుండ దేవుడు మహిమార్దమే వాడుకుండా మంచి మంచి అద్భుతాలు మంచి మంచి సాక్షాలు ఇచ్చింది దేవుడు అనేకుల నేను ఎక్కడ పోతే అక్కడ చెప్పినావు నన్ను సాక్ష ప్రతి సంవత్సరం దేవుడు అనేకమైన విషయాలు బయలుపరిచిపోయారు ఒక్కొక్క దశలో ఒక్కొక్క వాక్యము లాస్ట్ టెన్ ఇయర్స్ మనకి క్రైస్తవ సంఘము పడవ రాజ్యం ఎట్లుంది నాలుగు గుంపులు ఎట్లా అది అర్థం కాకపోయింటే బూరల తీర్పు అర్థమే కాకపోయేవాడిది మనకి అవునండి అవును దాని తర్వాత ఇప్పుడు యాజకత్వానికి సంబంధించింది ఎందుకంటే ఇంకా శాశ్వతంగా ఉండబోయేది అని యాజకత్వం స్థిరపడుతుంది కదా అవును కాబట్టి మనం అందరము ఆ యాచకత్వంలోకి రావాలంటే ఏం చేయాలని నేర్పిస్తుంది ఈ సంవత్సరం నుంచి అంతా ఏ రీతి మనము అనేకులకు బహుమానాలు ఇవ్వాలా దేవుడు మనల్ని అందరినీ బహు ధనికులుగా చేస్తాడు ఈ విషయంలో అన్ని విషయాలలో ఆత్మీయంగా ప్రకృతి సహజంగా ధనికులుగా చేస్తాడు అప్పుడు మనము అనేక మందిని ఆదరిస్తూ ఉంటాం పేదవాళ్ళని దిక్లని వారిని అనాథలను అందరినీ అది మనకు అనుగ్రహించబడ్డ అది ఓకే అన్నా చెప్ చెప్పలేదు చెప్తున్నా అదే అన్నా అది అన్నా ఇప్పుడు అది మన చాలా సార్లు అది చూసిన కానీ బాక్షిసం పొందటం అంటే యాచికత్వాన్ని తీసుకోవటం అనేది అవును యశ్ ప్రవీ చెప్పండి అక్కడ బాప్సం పొందినమని శిష్యులు తీసుకోవటం అనేది అది చాలా ఆశ్చర్యకరం అన్నది ఇప్పుడు ఆ రీతికి అర్థం చేస్తుంది అంటే వచ్చిపోయింది మనకి ఇప్పుడు నమ్మి శిష్యులుగా చెప్పాడు కదా ఆశ్చర్య తర్వాత యాచకత్వాన్ని దాంతో పాటు అనేది కూడా ఈ వాక్యం ద్వారా అన్ని కనెక్షన్ చేసుకుంటే బహు ఆశ్చర్యకరంగా ఉన్నాడు చాలా ప్రకటించలేదు కానీ అది అర్థం ఆయన అన్ని బయలుపరచబడాలి కదా అది ఇది చాలా ఆశ్చర్యం అన్న ఇది ఈ బాప్తిసం వ్యూహం అని చెప్తారు కదండి అక్కడ నేను నీ చేత బాప్తిసం పొందాల్సింది నువ్వు నాకు నాకు ఇస్తాం అని అంటాడు కదండి అక్కడ కానీ బాప్తిసం పొందిన తర్వాత అది ఆయనకు ట్రాన్స్ఫామ్ కావటం తర్వాత బాప్తిసం అనేది యాజకత్వాన్ని తీసుకోవటం అది చాలా ఆశ్చర్యకరం అన్న దాని గురి అది అది అట్లా ఎప్పుడు అర్థం చేసుకోవాలి అంటే అదే ఇప్పుడు హెబిల్ రక్షణ కూడా ఉంది కదన్నా మరణ మరణం రాసిన చాసనం రాసిన వాటి మరణిస్తే తప్ప అది చల్లదు అని అర్థం కూడా ఉంది అన్న అది తక్కువ గ్యాప్ కనికొచ్చి అంటే అది ఆయన ఆయన మరణిస్తే కానీ మనకి ఇవన్నీ సంకల్పించమన్నట్టు ఈ ఆటికం కాదన్నట్టు అది చాలా సీక్రెట్ అన్న హెబిల్ రక్షణ పత్రికలో ఉంది కానీ అంత డీటెయిల్ ఎప్పుడు చదివిని కానీ అది ఇప్పుడు బాగా అర్థమవుతుంది కనెక్షన్ ఇది ఎట్లా అర్థం ఆయన రెండు చేయాలా యశ్వరావు ఏంటంటే మొదటిది లేవి యాజకత్వాన్ని లాగేసుకోవాలా రెండవది తను మరణించాల తను మరణిస్తే తన యాజకత్వం మనకు వస్తుంది లేవి యాజకత్వం పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది ఆయన అంత గమోఘమైంది అదే అదే చాలా ఇంట్రెస్టింగ్ అన్నది ఆశ్చర్యం ఏంటంటే అంటే రెండు పనులు చేసిన అనట ఆయన రెండు విధాలుగా అది మరణమైంది అంటే ఉత్తిగా మరణించిన అని అనుకుంటాం కానీ నాకు ఇప్పుడు ఆయన చెప్తే మామూలుగా అందరూ చెప్తారు కదా ఏడవ మాట ఐదో మాట అని చెప్తారు కదా ఏడో మాటకి నాకు ఒక ఇంట్రెస్టింగ్ వాక్యం నాకు ఈ రోజు బాగా అర్థమైందన్న అది ఎట్లా దాన్ని విశుద్ధీకరించారు ఆయన సమాప్తమైందన్నాడు కదా అర్థం ఇదేందన్న ఆయన ఆయన ఆయన చనిపోయిన తర్వాత దానివల్ల ఏంది మనకి ఏంది లాభం దాని ఏంది దానికి అర్థమైంది మనం ఎన్నో రకరకాలుగా చెప్తూ ఉంటాం ఆయన మరణించిపోతే మనకు రక్షణ లేదని కానీ ఆయన మరణించిన తర్వాత అది ఏ అది మనకి వల్ల మనకి ఏం ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం కనెక్షన్ చేస్తుంటే చాలా విషయాలు దానికి వెనక ఉన్నాయని బాగా అర్థమవుతున్నాను తర్వాత ఇంకా కాలం ఎందుకు భయపరచబడలేదంటే దాన్ని ప్రకటించే వాళ్ళు లేవి యాచకుడు కాబట్టి చెప్పలేడు వాడు వాళ్ళు చెప్పలేరన్నట్టు వాళ్ళ ఆత్మ పర్మిషన్ ఇవ్వదు బయటికి వచ్చినాం కాబట్టి మనకు చెప్పగలుగుతున్నాం అది సాధారణంగా మిల్క్ క్రమం గురించి ఒకసారి మనం చూసినామన్నా ప్రేరిపర్లో కామన్న చెప్పిండు ఏ స్ప్రభకి సాధు అని చెప్పిండు మనం ఇక అంత నాకు బాగా జ్ఞాపకం ఉంది అప్పుడు నేను ఫస్ట్ కొత్తలో రక్షణ పొందినప్పుడు అప్పుడు చెప్పాను ఈ మెల్సి ఎవరో కాదు ఏ స్టవ్వే అని చెప్పి అబ్రహాం దగ్గరికి వచ్చినని ఎన్నో కానీ అది బహుశా చెప్పు ఉండొచ్చు నాకు తెలియదు అంత లేదు ఇవన్నీ చెప్పలేదు చెప్పలేరు కూడా ఎందుకంటే అది వాళ్ళకి బయలుపరచబడి నాకు కూడా వాక్యం వాళ్ళు చెప్తున్నప్పుడు అప్పుడు అర్థం కాలేదన్నా ఇప్పుడు ఆ మెరికి చేద్ద చాలా మంది చర్చిస్తులో కూడా కొంతమంది చెప్తారు ఫాస్ట్ ఎన్న కానీ ఈ మాల్కా ఆయన ఎస్ ప్రభా అని చెప్పి చెప్తారు కానీ ఆయన ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ ఎన్నో పాయింట్స్ అండి ఇక్కడ ఆయన ఆయన ఎందుకు వచ్చి సడన్ గా ప్రత్యక్షంగావటమైంది తర్వాత మళ్ళీ కనిపించకపోవటం ఏంది అసలు ఈయన ఎవరు ఈయన ఎందుకు రావాల్సి వచ్చింది అనేది కూడా దాని వెనక ఆది కాండం పర్నాలుగా అర్థం వెళ్ళిపోతే అది ఎందుకు రావాల్సి వచ్చింది ఆ టైంకి ఎందుకు అనేది ఇంకా బాగా అర్థమవుతుంది అంటే అది ఆయన రాకపోతే సమాధానం ఉండదు కదా ఇద్దరు ఇంకోటి అబ్రహం కూడా రక్షణ పొందినట్టే కదండి అక్కడ రక్షణ అంత పాల్గొంది అంటే రక్షణ స్వీకరించినట్టు అక్కడి నుంచి ఆయనకి ఎలాంటి ఉండదు అంటే ఆ టైంకి అబ్రహాం ద్వారా అది విస్తరింపబడాలని అది భవిష్యత్ తరానికి చూపించి ఎన్నో దాని చుట్టూ ఉన్నాయి అన్న ఆత్మీయమైన కానీ అది పాయింట్ అనేది బైబిల్ మొత్తం నడిపిస్తుంది నాకు నాకు నాకు అనిపిస్తుంది అట్లా ఆ ఒక్కటి బైబిల్ అంతా ఆయన ప్రభు ఆయన పుట్టుక ఆయన భవిష్యత్ తరాలు ఎట్లా అనేది అని చాలా ఉందన్నది అదే అన్నా ఇక ఇంకోటి ఏంటంటే క్లూ అన్నా మీకు అసలు కదన్నా కాలం వరకు ఆయన ప్రత్యక్షం చూడను అని కూడా ఉంది వాక్యం అక్కడ అంటే ఆయన ఎప్పుడైనా ప్రత్యక్ష ఎప్పుడైనా రావచ్చు ఆయన ఎందుకు వచ్చినన్నప్పుడు దానికి ఎంతో కారణాలు ఎందు అనేది అప్రహించి కూడా నేర్చుకోవచ్చు కదమ్మా అంత ఈజీ కాదు ఆయన ఎందుకు వస్తారన్న ంటే ఏదో ఉంటది కదా ప్లానింగ్ అన్న ఎందుకంటే కాయ పని చెట్లా తీసుకుంటాడైనా యాజకర్త చూస్తాం అదే అన్న ఆయన కాయ పని అయినా ఉన్నాడు కదా అన్న ఎస్ బాబు ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన బట్టలు చింపేసుకుంటాడు ఈయన ఇంకా ఈ సాక్షిత ఇంకేం ప్రజలు చెప్పాడు అప్పుడే ఆయన యాజకత్వం పోయొచ్చే కదన్నా అంటే ఇది ఎంత పాలిటిక్స్ కూడా జరిగింది అది అంత రాజకీయం కూడా ఉందన్నట్టు బైబుల్లో అనేది ఇంకా బాగా అర్థమైంది రాజకీయం ఇప్పుడు యాజకీయం ఇది అంత యాజకత్వం కదన్న అంత బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు చర్చిస్తులో కూడా ఇప్పుడు యాజికర్వం దాని గురించి కూడా ఉంది కదన్న కొట్లాడటం నాతో ప్లేస్ అది అని నేను కూడా నేను గొప్ప నాతో మా కొడుకు రావాలని అట్లా కూడా ఉంటారు కదన్నా అది లేవి యాజకత్వం లేవి యాజికత్వం కానీ అది అందరికి వచ్చింది అనేది వేసుకోవదారా అందరికి వచ్చింది అనేది ఇప్పుడు మనం చెప్పినాం అనుకో అందరికి వచ్చిందంటే సమాధానం కదా కొట్లాడుకోం కదా ఇంకా ఇంకా కొట్లాడుకోం కదన్నా నిన్న పాయింట్ రేట్ చేసి ఆ పాయింట్ చెప్పిరన్నా అది ఒక్కరికి ఇస్తే నాకు నాకు కొద్దిగా ఇదిగా ఉంటది అది అందరికి పోతే అందరికి దానిలో ఉన్నట్టే కదా అంటే ఆయన ఆయన ఏ ఎంత జ్ఞానవంతుడు అంత మన ప్రభుత్ ఏందనేది అసలు ఆశ్చర్యం అన్న అందరికి రావాలనేది ఆయన ప్రణాళిక కానీ ఏం చేస్తున్న ఒక్కరికో దాన్ని పర్మిట్ చేసుకొని ఇంకా దానికి అక్రమం చేయాలంటాడు వాళ్ళని ఇప్పుడు అర్థమైందన్నా వాళ్ళు ఎవరండి నాకు అదే ఒకప్పుడు డౌట్ గుండన్న వీళ్ళు సేవ చేస్తారు స్వస్థతలు చేస్తారు అని చెప్పి అంటున్నారు మరి ఎందుకు ఏసు ప్రభు ఈయన్ని అక్రమం అంటున్నారు ఇందాక నిన్న చెప్పిన వాకింపైకి అప్పుడు నాకు కనెక్ట్ అయింది అంటే వీళ్ళు ఇంతకాలం లేవి యాజికత్వం చేసి చేసింది కదా వీళ్ళు అందుకు అట్ట అన్నారా అందుకని అయిపోయింది కదా సేవ నిష్కలం అని అప్పుడు అనిపించింది అంటే రెండు మూడు సంవత్సరాల కింది ఉన్న అది వాచ్ అర్థం కాదు రిలీజ్ అయిందంట అది ఎట్లా అర్థం చేసుకోవాలంటే నాకు అర్థం కాలేదు ఇలా అంటే సేవ కదా మరి ఎందుకు అక్రమం అంటున్నారు అన్నప్పుడు ఇది ఇప్పుడు అర్థమైందంటే లేవి క్రమాన్ని రుద్ది వీళ్ళు ఇట్లనే అక్రమించిందని అంటే అది అసలైన క్రమం కాదన్నట్టు ఇప్పుడు ఈ మాక్యం చూస్తే అప్పుడు అర్థమవుతుంది అన్నట్టు క్రమం ఇది చాలా చీటి కలిగిన వాక్యం అన్నా ఇది చాలా ఆశ్చర్యంగా చాలా కాలం పోతుందన్న ఈ వాక్య ఇంకా చాలా ఉన్నాయన్నా చాలా కాలం పోతుంది ఇది ఈ దోస పశ్చినంటే ఇంకా ఎక్కువ పోతుందన్నా ఇది ఎందుకంటే ఇది తోడే వస్తూనే ఉందన్న ఒక ఇంకా మన ఆది కండంలోనే ఇంకా చాలా ఉన్నాయి కదన్నా ఇంకా అది ఇంకా దాన్ని వెనక ఎందుకు చదు <coughs>